సంకీర్తన నూట సతతం ఐదు సత హితం పరాత్పరమిడే కదాధరం మేఘ గంభీర నినదం పరమోన్నతరగమనం మేదినీధరం హృదయ నిలయం అహం యూడే నందకధరం జనార్దనం గోవిందం చారు నందగోపవరనందనకందం ఇందుర వినయే గరుడగమన మురగసనమిక పరమపదేశం పవనం తిరువేకటిరిదేవం అతులం మహిరమణం స్థిరమీడే